అందరికీ ప్రేజ్లో మీకు మీటింగ్ లో వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు సంతమ సిస్టర్ మీరు స్టార్టింగ్ ప్రేర్ చేయండి బాబా నా పాట పాడతారు ప్రైజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి స్టార్టింగ్స్టర్ మహాపరిశుద్ధుడా మహోన్నతుడా సర్వాధికారి అయిన దేవ సర్వశక్తి మంతుడా మా ప్రియ పరలోకపు తండ్రి దేవాతి దేవ రాజాతి రాజా నీ ఉన్నతమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామంపు ప్రభ నీకే కోట్లాది వందనాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా పరిశుద్ధుడా నీకే వందనాలయ్యా ప్రభా సాయంకాల సమయంలో ప్రభా ఆన్లైన్ ప్రార్థనల ప్రభా మీరు ఇచ్చినందుకు వందనాలు తండ్రి నీ ప్రియ బిడ్డలందరం కలిసి ప్రభా అయా నీ పాదపీఠంగా మేము మొరబెట్టుకొని చిన్నరా ప్రభా మా మధ్యలో మీద దిహండి నాయనా పరిశుద్ధుడా మీరు ఇచ్చిన ఈ కురపు కొరకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి పరిశుద్ధుడా నీకే వందనాలు అయ్యా ఏసయ్యా నీకే స్తోత్ర స్తోత్రాలు నాయనా ఏ దినంతా ప్రభా నీ మీరు కాచిన విధానం కొరకై మీకు వందనాలు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకున్నాం ప్రభా పరిశుద్ధుడా తండ్రి నీకే వందనాలయ్యా అణుదినము ప్రభా నీ వాక్యము ప్రభా మేము ధ్యానించుకోవటానికి నాయనా నీ సన్నిధిలో ప్రభా మేము అభివృద్ధి చెందుడానికి నాయనా మీరు ఇచ్చిన కృప కొరకై నీ కోట్లాది వందనాలు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి పరిశుద్ధుడా నీకే వందనాలనైనా ప్రభా ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా మీ మీ ఆత్మ నడిపింపదించేయండి ప్రభా మా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన నీ పనులకు మర్మాలు బయలుపరిచండి పరిషుధుడా నీకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభా అత్యధికమైన నీ కృప చేత మమ్మల్నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభా అంత్య ఉన్నాం ప్రభా వాక్యానుసారంగా మేము జీవించాలా ప్రభా ప్రతి ఒక్కరు కూడా తండ్రి నీరు అక్కడకు మేము సిద్ధపడాలా ప్రభా పరిషిధుడా నీకే వందనాలు తండ్రి సాతనాటంకాలన్నీ తొలగించండి సాయిత నాటంకాలన్నీ కొట్టివేయండి ప్రభా ఏసు ప్రభా నీకే బంధనాలయ్యా ప్రభా నీ యొక్క ఆత్మ నడిపింపుదేయండి నీ కృపల్లో ప్రతి ఒక్కరిని భద్రపరచండి మీరు ఆకడకు సిద్ధపరచండి పాటల ద్వారా ప్రభా మీరు మహిమ పొందండి ప్రభా ఈ ఆరాధన అంతట్లా ప్రభా మీరే తోడు ఉండండి ప్రభా బల తండ్రి బలహీనంగా ఉన్న వాళ్ళని బలపరచండి యేసు ప్రభాసు ప్రభా అనారోగ్యంతో స్వస్థపరచండి ఈ ఆరాధన అంతట్లా ప్రభా తండ్రి మీ మహిమార్థం ప్రభా మీరే ఘనత మహిమ పొందమని ఆరాధన అంతట్లో మీ ఆత్మ నడిపింపదై చేయమని ప్రతి ఒక్కరును కూడా ప్రభా నీ కృపగలస్తానికి అప్ప చెప్పుకుంటున్నాం ప్రభా మా జీవితంలో ఎన్నో కార్యాలు జరిగించినారు ప్రభా మీ కోట్ల వందనాలు ప్రభా నీకే స్థూతులు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు ప్రభావ ఈ మీరే నడిపించమని నీ కృపగలస్తానికి అప్ప చెప్పుకుంటూ ఏసేయ పరిశుద్ధ నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె థ్యాంక్ సిస్టర్ ప్రైజ్ ఆమేన్ ఆమేన్ ఇసే నా వాయిస్ వినిపిస్తుందా హలో వినిపిస్తుందన్నా ఓకే సార్ పాట పాడుకుందాం ఆరాధనా ఆరాధనా పాపక్షమాన జీవానిచ్చీన కరుణామయ ఆరాధనా అబ్రహాముయో బుదేవా మోషేతో అన్నా అబ్రహాముయో బుదేవా మోషేతో అన్నావు ఉన్నానని అల్ఫయుని వేవో మేఘయును అల్ఫయుని వేవో మేఘయును అత్యంతరహితుడవినివేన ఘనత కేయని హలలు యాగానము చేసేదను పాపక్షమాపన జీవా ముని చీనా కరుణామయో ఆరాధనా ఆరాధనా పాపక్షమాపన జీవా కరుణామయా అందుకో రాధనా పాపంబున జన్మించి నశించి తిని లోకంబును నాదనుచు ఆశించి తిని పాపంబున జన్మించి నశించి తిని లోకంబు నాదనుచు అయినా నీవు రక్షణ నివ్వా నా పంపితివి ఏ సుప్రభును నా పంపితివి ఏ సుప్రభును ఘనత మహిమా నీకే అని అలెలు యాగానము చేసేదను పాపక్షమాపణ జీవా ముని చీనా కరుణామయా అందకో ఆరాధనా ఆరాధనా పాపక్షమాపన జీవా ముని చీనా కరుణామయా రాధనా తెలుసుకుంటీని నాయసు నిల్లు సర్వశక్తిగాల ప్రభువానియు తెలుసుకుంటీని నాయసు నిల్లు సర్వ శక్తిగాల ప్రభువానియు రానన్నావు మరలా నాకై రానన్నావు మరలా నాకై ఆనంద దేశములో నన్నుంచుటకై ఆన దేశములో నన్నుంచుటకై ఘనత మహిమానికే అని అలలు యాగానాము చేసేదను పాపక్షమాపన జీవామునిచ్చేన కరుణామయా అందుకో ఆరాధనా ఆరాధనా పాపక్షన జీవాముని చీన కరుణామయ అందుకో ఆరాధనా థ్యాంక్ యూ సిస్టర్ ప్రేజురాజ్ సిస్టర్స్ బ్రదర్స్ అందరికీ ప్రేజురాల్ థ్యాంక్ యూ అన్నేజురావు స్వరాజ్ బ్రదర్ వాక్యం షేర్ చేస్తారు ప్రేజురావు బ్రదర్ ప్రైజ్ లాస్టార్ అందరికీ ప్రైజ్లాడు ఏసరీసిన దేవునికి శుభములు మనమందరం వాక్యంలోకి వెళ్దాము చిన్న మాట ప్రార్థన చేసుకుందాము స్తోత్రం నాయన ప్రభా ఏమా ప్రభా నీ పాములకు వేళ స్తోత్రాల దేవా ప్రభా రాత్రి కాల సమయాన దేవ ఏమా ప్రభా సేవ రక్షించి కాపాడి ఇంతవరకు తీసుకొచ్చిన దాన్ని బట్టి స్తోత్రాల దేవా ఏమప్రభ ఈ రోజు చూపుకుండా ఎంతో మంది మరణించారు సజ్జలు లెక్కలో ఉంచి దేవాభా ఒక వాక్యం చేత మాట్లాడాను మాప్రభ దేవా మంచి నెలను దేవ ఇక్కటకు సాయం దాయిచ్చాడు మహాప్రభ ప్రతి ఒక్క హృదయం దేవ అంధకార హృదయం తీసి వేసి దేవాయసాప్రభ మీకు వెల్లుకరంగా దేవా మీకు జీవంకరంగా దేవా మేము ఉండటకు సాయం దాయిచ్చాడు దేవా దేవ వాక్యం చేత మాట్లాడాను మా ప్రభా దేవ నేత్రాలు విప్పండి మహాప్రభ మీరే సాయం చేసి పరిశుద్ధాత్మ శక్తితో మాత్రమే మాట్లాడుతారని త్వరగా రాబోతున్న వేడుకొచ్చిన తర్వి హామేన్ ఇక చూస్తే కీర్తనలు నూట ఇరవై ఒకటి మూడో వచనం చదువుదాము ఇక్కడ ఏంటంటే మన అంశం వచ్చేసి ఈరోజు మనం కాపాడేవాడు కుంకడు నిద్రపోడు సో నిన్ను కాపాడువాడు ఎట్లా నిద్రపోతున్నా కుంకడు నిద్రపోడు సో మన యేసు ప్రాభు ఈరోజు మనల్ని కాపాడుతుడు సో ఏ విధంగా మనల్ని రక్షిస్తున్నా ఆయన ఆయనలో మనము బాప్తిష్టం తీసుకొని ఆయన యొక్క కంచె మనం వేసుకున్నాము ఆయన నోటితో ఒప్పుకున్నాం మనం ఈరోజు మనం ఏం చేసినాం మనము నోటితోటి ఈరోజు ఒప్పుకొని హృదయంలో విశ్వసించడం ఆయన అందు మనము రక్షింపబడదాం విశ్వసించి రక్షింపబడినప్పుడు అప్పుడు ఆయన ఏం చేస్తుంది మనం ప్రతి ఒక్కరిని ఈరోజు కాపాడుతుండు కాపాడువాడు కొనుక్కోడు ఈరోజు నిద్రపోడు ఎట్లా కాపాడుతుండే చూద్దాం మనకు ఆయన ఏం చేస్తుండంటే కీర్తనలు నూట ఇరవై ఒకటి మూడవ వచనం చూస్తే ఆయన ఈ పాదంలో త్రొట్టిలో నీయడు నిన్ను కాపాడువాడు కునుకడు ఇస్రాయలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఎహోవాయే నిన్ను కాపాడువాడు నీ క్రుడు పక్కకు నీకు నీడగా ఉండను పగలు ఎండ దెబ్బనైనాను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బనైనాను నీకు తగలదు ఏ అపాయం రాకుండా ఎహోవా నిన్ను కాపాడను ఆయన ఈ పాదంలో ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు అందరూ ఏ హోవా నిన్ను కాపాడును కాపాడును కాపాడును కాపాడునంది సో నిన్ను కాపాడుతుంది ఈరోజు మనము యేసు ప్రభు నందు ఉన్నాం కాబట్టి ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి ఈరోజు మనల్ని ఈరోజు కాపాడుతుడు ఆయన యొక్క మనము ఈరోజు గాయకుంటున్నాం ఆయన ప్రతి ఒక్క దాంట్లో మనము ఉంటున్నాం ఉన్నందుకు ఆయన ఏం చేస్తుంది ఈరోజు మనల్ని కాపాడుతుడు ఆయన యొక్క ఆయన యొక్క జీవము మనం ఉంది తన జీవం మనలో ఉంది కాబట్టి ఎవ్రీ టైం మనము ఇక్కడ పోయినను ఏ ఏ ఎక్కడ పోయినను మనం ఏంటంటే ఆయన ఈరోజు నిన్ను కాపాడుతుడు కప్పల్సరీ ఈరోజు కాపాడుతు నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చినా అని ఉంది కొండల నాకు కనులెత్తి చిన్న ఫస్ట్ వచ్చినాం చూస్తే కొండల తట్టు నాకు కనులెత్తి నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును ఎక్కువ నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశంలను సృజించిన వాడు సో నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని మనం ఈరోజు చూస్తున్నాము మనకు ఎహోవ వల్లనే మాసు వల్లనే ఈరోజు మనకు సహాయం కలుగుతుంది ఆయన కట్టడలను గాయకుంటున్నాం మనము ఆయన యొక్క వాక్యం వింటున్నాము ఆయన ఆయన అందు ఆయన పోలి మనం ఈరోజు నడుచుకుంటున్నాం నడుచుకుంటే ఆ విధానంలో మనం ఏం చేస్తున్నాం మనం ఈరోజు బాక్తిష్టం తీసుకొని ఆయనని ఈరోజు వెంబడిస్తున్నాం వెంబడించినందుకు ఆయన ఈరోజు ఏమంటుండంటే మార్కు శవార్త పదో అధ్యాయం తొమ్మిదో వచ్చినం చూస్తే మనము ఎవ్రీ టైం మనకు ఏంటంటే మనము మార్కు కాదు సారీ రోమ పది తొమ్మిదో వచ్చనం చూస్తే మనకేందంటే ఇక్కడ ఒకటి చెప్తుండే మనకు దేవుడు సో అదేమనగా ఏసు ప్రభుని నీ నోటీతో ఒప్పుకొని దేవుడు ముత్రల నుండి ఆయన లేపనని నీ హృదయం విశ్వసించినలా నీవు రక్షింపబడుతుంది చాలా ఇంపార్టెంట్ వాక్యం మనకిది సో మనము ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్ని ఒప్పుకున్నాము ఏసు ప్రభు దేవుడు అని ఈరోజు ఒప్పుకున్నాము దేవుడు ముతుల నుండి మనల్ని లేపండి మన హృదయంలో విశ్వసించినము అప్పుడు నీవు రక్షింపబడుతు ఏదైనాగా నీతి కలుగునట్లు మనుషుల ఉద్యమో విశ్వసించవచ్చు రక్షణ కలుగునట్లు నోటీస్ తో ఒప్పుకొనము సో ఇవన్నీ మనము చేసినాము చేసినా కూడా మనం ఏం చేస్తున్నాం ఇంకా పాపంలో మనము కొట్టుకొని పోతున్నాం ఆ యొక్క ఆ కంఫర్ట్ జోన్ వచ్చేసి మనము ఎవ్రీ టైం మనము ఫోన్ పట్టుకుంటే ఆ టైం అనేది మనకు ఈరోజు తెలుస్తలేదు అప్పుడు ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంది ఫోన్ ఉంది ప్రతి ఒక్క రీల్స్ అవన్నీ షార్ట్స్ అవన్నీ మనము ఈరోజు చూస్తున్నాం ఆ యొక్క టైము వన్ అవర్ టూ అవర్స్ ఎక్కడ పోతుందో మనకు ఈరోజు ఆ యొక్క సాతాన్ గారు ఈరోజు దొంగిలిస్తుంది మన టైము సో మనం ఏంటంటే నోటితో ఒప్పుకున్నాం ఆయన నిజమైన దేవుడు అని యేసుప్రభు దేవుడని నిజమైన దేవుడు అని ఈరోజు ఒప్పుకున్నాము అండ్ ఆల్సో ముత్తల నుండి ఆయన లేపినని సో మనం లోపినని మనము ఒప్పుకుంటున్నాము నీ హృదయ మందు విశ్వసించిన దాల్లా నీవు రక్షించబడతావు ఈ రక్షణ మార్గం మనకు ఎంతో మందికి ని నువ్వు ఒక్కరిని రక్షణ అయితే కాదు నీ ఫ్యామిలీలో ఎంతో మంది విడవ పడుతున్నారు ఎంతో మంది అక్కడ పోతురు వేరే జాగాలకు వెళ్తురు ఆ అటువంటి ఆరాధన వాళ్ళు చేస్తారు అన్నిలు అన్నిలు ప్రతి ఒక్కరిని మనము ఈరోజు పట్టుకోవాలి యేసు ప్రతి ఒక్కరిని శిష్యులు చేయమన్నారు కానీ యేసు ప్రభు చేయమరు మనకు శిష్యులు కాదు సో ఇక్కడ ఏంటంటే మనకు టాస్క్ ఇచ్చింది ఒకటి సో ప్రతి ఒక్కరి వీధి వీధికి వెళ్ళి ప్రతి ఒక్కరిని అనే శిష్యులుగా మనం ఈరోజు జాయిన్ చెప్పాలి మనం ఇంతమంది శిష్యులుగా మనం జాయిన్ చేపిస్తున్నాం అదొక టాస్క్ మనం ఎవ్రీ టైం మనము ఎక్కడెక్కడో వెళ్తుంటో మన ఫ్యామిలీలో కానీ మనం ఆదర్శంగా మనం ఈ రోజు ఉన్నామా ఫ్యామిలీలో మనకు రోల్ మోడల్ గా మనం ఈరోజు జీవిస్తున్నామా ఫ్యామిలీలో మనము ఎటువంటి జీవితంలో జీవిస్తున్నాం ఆయన నోటితో చెప్పుకొని హృదయంలో విశ్వసించి నువ్వు రక్షింపబడినవు రక్షింపబడి బాప్తిష్టం తీసుకున్నావు నీటి మూలంగా ఒకడు జన్మిస్తేనే కానీ నా రాజ్యంలో వారసుడు కాడను సో మనం నీటి మూలంగా మరొకసారి జన్మించినాం అనే అందు అక్కడ బాప్తిష్టం తీసుకుంటే సమాధి చేయబడ్డం పాత జీవితం సమాధి చేయబడి కొత్త జీవితంలో మనం ఈరోజు అడుగు పెట్టినాం అడుగు కూడా పాత జీవితం అనే ఆ యొక్క గుణగణాలు మనలో వెంబడిస్తున్నాయి పాత జీవితం యొక్క గుణగణాలు మనలో వెంబడిస్తే మరొకసారి మనము సమాధి చేయాలి మరొకసారి సమాధి ఎక్కడ చేస్తున్నాం మనం సో ఎవ్రీ టైం మనము ఏం చేస్తున్నాం దానికే దాని కొరకే మనకి ఈరోజు అనేది ఏసు యొక్క రక్తము అనే శరీరం మనం ఈ రోజు తింటున్నాం ఎవ్రీ టైము ఎవ్రీ సండే మనకి ఏంటంటే బల్ల ఉంటది ఆ బల్లారాధనలో అక్కడ మన పాపం తెలిసి తెలియక చేసిన పాపంలో మనము ఒప్పుకోమంటారు ఉప్పుకోమన్నప్పుడు అప్పుడు మనం ఒప్పుకొని ప్రతి ఒక్కటి విడిచేస్తున్నాం విడిచేసిన మరీ మన తలంపులతోటి మన క్రియలతోటి లోకం మనము వెళ్తూనే ఉంటాం లోకము శరీరం నశించిందని మనము గ్రహించలేకున్నాము సో అక్కడ సమాధి చేయబడితే శరీరం ఇక్కడ నశిస్తుంది సో మరొకసారి ఏం చేస్తున్నాయి మనకు కోరికలు మనకు ఏంటంటే ప్రతి ఒక్కటి కావాలి ఇది కావాలి అది కావాలని మన కోరికలు ఒక్కొక్కటి సిద్ధింప చేసుకుంటున్నాం ఒక్కొక్కటి మనము చేసుకుంటున్నాం సో అది చేయకుండా మనం ఏం చేయాలి మనము రక్షింపబడ్డము ఆ యొక్క శరీరము ప్రతి ఒక్కటి సమాధి చేయబడాలి శరీర జీవితం సమాధి చేయబడాలి ఆత్మ జీవితము ఎదగాలి ఆత్మ జీవితంలో మనం ఎదుగుతున్నామా ఎటువంటి యొక్క మనకు ఎటువంటి ఏంటంటే అబ్స్టాకల్స్ మనం ఎదుగుతుంటే అబ్స్టాకల్స్ అనేది ఏ ఏమేమి వస్తుంది మనం ఎటువంటి ఆడుతున్నాం ఎటువంటిది మనది ఆపుతుంది ఎటువంటిది మనం వేసు ప్రోకు దగ్గర కాకుండా మనకు మధ్యలో ఏమనేది ఉన్నది ఏ ఏది అనేది మనకు మధ్యలో కనిపిస్తుంది ఎటువంటి జీవితంలో మనం జీవిస్తున్నాం ఆయనకు మధ్యలో ఏం లేకుండా ఆయన కాపాడు వాడు కుంకడు నిద్రపోడు ఈరోజు సో ఆయన నిన్ను రక్షించడానికి చూస్తుండు కానీ నువ్వేం చేస్తున్నావు అంటే తప్పిపోతున్నావు ఎక్కడో ఎంతో మంది ఉన్నారు ఈరోజు ఆయన వెంబడించి రేస ప్రభుత్వం వెంబడించి కుంటివారు గుడ్డి వారు సో ఏమంటే ప్రతి ఈరోజు స్వస్థత పొందారు సో ఆయన ఎవరినైనా వద్దు నువ్వు నా దగ్గరికి రావద్దు నువ్వు పాపం చేసినావు అని అన్నాడా పాపం చేసిన వాళ్ళ ఇంటికి అక్కడ వెళ్ళిండు కొట్టి జక్క వాళ్ళ ఇంటికి ఆయన పాపం చేసిండు ఆయన తెలిసి కూడా ఆయన ఇంటికి బస్సు దీనికి యేసు ప్రభు ఈరోజు వెళ్ళిండు సో నీవు నన్ను ఎందుకు పాపం చేసిన వాడిని దూరంలో చేస్తున్నాం ఆ యేసుప్రభుని పరిచయం చేయాలి యేసుప్రభుని పరిచయం చేయాలి నీలో యేసు ఉంటే ఈరోజు యేసు ప్రభుని నువ్వు పరిచయం చేస్తావు సో ఆ యొక్క వాళ్ళ ఇంటికి మనము వెళ్తాము ఏసు యొక్క గుణగాణాలు మనలో ఉండాలని చెప్తాం కానీ సో ఎట్ ది టైం ఆఫ్ ది ఎండ్ సో ఆ టాస్క్ వచ్చి ప్పుడు మనలో ఏమి కూడా ఉండదు అహంకారము సో మొన్న మన చంద్రశేఖర్ అని చెప్పిండు సో సిక్స్టీన్ క్వాలిటీస్ మనలో ఉండొద్దు ఆ స్వాతంత్రం రోజు అక్కడ చెప్పిండు పరిశుద్ధాత్మ చేత సో పరిశుద్ధాత్మ చేత మనము ఈరోజు ఉండాలని చెప్పిండు సో ఆత్మానుసారంగా నడుచుకున్నది గురాత్మలు ఏ ఒక్కటి ఒక్కటిలాగా ఉండొద్దు సో మనం ఆత్మానుసారంగా నడుచుకోవాలి సో అవేమనగా ప్రతి ఒక్కటి ఉంది అపవిత్రత కామకత్వము విగ్రహారాధన సో ఇది బయర్ చేస్తే నేను అభిచారము ద్వేషములు కలహము మత్సరము క్రోధము కక్షలు భేదములు విమత్తములు అసూయ మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు కూడా మనకు దాంట్లో ఒకటి ఉన్నదనమాట దేవుని రాజ్యములకు స్వాసంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను సో ఇవన్నీ సిక్స్టీన్ అని క్వాలిటీస్ మనలో లేకపోతే మనము ఏసు ప్రభుని చూసుకుంటాం ఏ క్వాలిటీస్ లేదని అన్నా కూడా ప్రశ్న సో మనం కూడా రాసుకుని నేను రాసుకొని క్వాలిటీస్ ఏమేమి ఉన్నాయో ఏమేమి మనము ఏంటంటే అక్కడ ఏంటంటే ఆ క్వాలిటీస్ మన ఏసు ప్రభుకి మనకి దూరం చేస్తుంది ఒక క్వాలిటీస్ ఉన్నాయనుకో మనకు ఆయన ఎవ్రీ టైం మనం కాపాడతాడు కునుక్కోడు నిద్రపోడు ఈరోజు ఇస్రోళ్ళు కాపాడువాడు కునుక్కోడు నిద్రపోడు సో మీ యొక్క విధానంలో చేంజెస్ రావాలి సో నువ్వు ఉండే విధానంలో చేంజెస్ వస్తే మనం బాప్తిష్టం తీసుకుంటే పాత జీవితంలో సమాధి చేయబడతాం పాత జీవితం సమాధి చేపడి కృత జీవితంలో మనము అడుగు పెడతాం అడుగు పెట్టినప్పుడు కొన్ని అడుగు పెట్టింది సో ఆ దేవుడితో నిబంధన చేస్తాం మనం జీవితాంతం వరకు నేను యేసు ప్రభుత్వం నడుస్తా జీవితాంతం నేను చనిపోయేంత వరకు ఒక సమాధి తొట్టిలో మనము వాగ్దానం చేస్తాం ఏమని చేస్తాము జీవితాంతం నేను యేసు ప్రభుత్వం నడుస్తా యేసు ప్రభుత్వం ఉంటా ఆయన ఆయనను ఎప్పుడు నేను విడవను విడవను ఎడబాయను సో అటువంటి వాగ్దానం చేసినప్పుడు నీళ్ళ పైన సో మనం ఏం చేస్తున్నాం మనము ఆ యొక్క వాగ్దానం అనేది టెన్ డేస్ కి ఫిఫ్టీన్ డేస్ కి మనము బ్రేక్ చేస్తున్నాం అట ఆ యొక్క వాగ్దానంలో ఎంతో విలువైన వర్డ్స్ ఉన్నాయి ఆ యొక్క విలువైన వర్డ్స్ ఈరోజు ఏం చేస్తారు మనుషులు జస్ట్ నేను తీసుకుని అంతే అని మన యొక్క పాత జీవితంనే వాళ్ళు అవలంబిస్తారు ఆ యొక్క పాత జీవితం వాళ్ళు విడిచిపెట్టనికి సాతాన్ గారు కాదనమాట ఎవరిని రింగుద్దురాని అవట తిరుగుతుండు సో వాళ్ళ పాదంలను రొట్టిల్లిస్తాడు సో ఆ యొక్క జీవితంలో జీవిస్తూనే మళ్ళీ బాప్తిష్టం తీసుకొని కొత్త జీవితం జీవించనికి ట్రై చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత జీవితం మనము అడిక్ట్ చేసుకోవద్దు పాత జీవితం ను సో అవన్నీ కొట్టివేయబడినవి కొత్త జీవితంలో మనం అడుగు పెట్టాలంటే ఒక పదహారు క్వాలిటీస్ అనేది మనలో ఉండొద్దు సో ఏంటంటే లోకం తట్టు మనము తిరుగుతున్నాం లోకము ఎన్నో ఆశలు ఉన్నాయి ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయి ఎన్నో ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి ఎన్నో ఎన్నో చూపిస్తుంది లోకం తట్టు ఆ లోకము చూపిస్తుందని మనం ఏం చేస్తున్నాము ఆ లోకం తట్టే కొట్టుకొని పోతున్నాం అన్నమాట ఈరోజు కాపాడువాడు కునుకోడు నిద్రపోడు ఇంకొక ఉపమానం చూసుకుంటే మనం ఇక్కడ ఏం చేస్తుందంటే మత్త వర్త పద్దెనిమిదో అధ్యాయము పదకొండు మనకు అన్ని తెలిసిన వాక్యాలే సో మనము తిరిగేస్తూనే ఉన్నాం రోజు బైబుల్ని తిరిగేసి చూస్తున్నాం కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మనము మనకు తట్టుతుంది ఒక్కో బ్రదర్ ఒక సిస్టరు మనకు ఒక్కొక్క విధంగా మనకి ఈరోజు వాక్యాలు నేర్పిస్తుంది సో ఇది ఎప్పుడు చదివిన ప్రభు అని మనము అనుకుంటాం కానీ ఏంటంటే కొత్తగా మనకు అనిపిస్తుంది పద్దెనిమిదో అధ్యాయము పదకొండు నుంచి పదమూడు వరకు ఇక్కడ మంచిగా చెప్తుండే దేవుడు నీకేమి తోచును ఒక మనుషునికి నూరు బొర్రెలు ఉండ ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల తొంభై తొమ్మిది కొండ మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానికిని వెతకడం వాడు దానికి కొనినా కనుకొనిన ఎడల తొమ్మిది తొమ్మిది బొర్రల గురించి దాని గురించి ఎక్కువ సంతోషించినని మీతో నిత్యంగా చెప్పుచున్నాడు అలాగనే ఈ చిన్న వారిలో ఒకడే నేను నశించట పరలోక మంది మీ తండ్రి చిత్తము కాదు సో ఏంటంటే ఇక్కడ ఏం చెప్తుండంటే ఎవరు కూడా నశించొద్దు వంద గొర్రెలు ఉంటాయి ఒక యజమానికి ఒక గొర్రె కూడా తప్పిపోయిందనుకో ఆ గొర్రె గురించి అతను వెళ్ళి తీసుకొస్తాడు అరణ్యంలోకి వెళ్ళి తీసుకొస్తాను సో ఇక్కడ కూడా అంతే అనమాట నువ్వు బాప్తిష్టం తీసుకొని ఈ రోజు తప్పిపోతున్నావా ఏ రీతిగా మనం జీవిస్తున్నాం మనం ఏ రీతిగా మనము పరీక్షించుకున్నాం మనం ఒకసారి దేవుని సన్నిధిలో మనం ఎక్కడ ఎక్కడ జీవిస్తున్నాం ఎక్కడ నిలబడుతున్నామా మనం ఎక్కడ నిలబడుతున్నాము సో మనం ఏ ఏ రీతిగా మనం ఈరోజు జీవిస్తున్నాము తొంభై తొమ్మిది గొర్రెలలో ఉన్నావా లేకుంటే ఒక్క గొర్రె తప్పిపోయినట్టు ఉన్నావా సో మనం బాపి తీసుకుంటున్నాము అన్ని చేస్తున్నాం నోటితో ఒప్పుకున్నాము హృదయంలో విశ్వసించినము అన్ని చేయాలని తెలుసు అయినా కూడా మనం ఏం చేస్తున్నాము కంఫర్ట్ జోన్ ఎక్కువైపోయి మనం టీవీలలో మనం ఏంటంటే గేమ్ జోన్ లో మరి ఏంటంటే అపాసుకులు కూర్చున్న చోట కూర్చుండక అపాసకుల మధ్యలో సో ఎవరి టైం మనము అక్కడ ఉంటున్నాం అనమాట గుణగణాలు లేకపోతే దేవునిలో మనం ఉన్నట్టయితే దేవుని గుణగణాలు ఉంటే మనం అన్నిట్లో తగ్గించుకొని మనము ఉంటున్నాం సో ఎవరిని కూడా కాదని చెప్పము ఎవరిని కూడా నువ్వు అని చెప్పమనమాట సో ఆయన ప్రేమ గుణం మనలో ఉండాలి ఆయన ప్రేమిస్తుంది ప్రతి ఒక్కరిని ప్రేమిస్తుంది ఈ రోజు ఏంటంటే తొంభై తొమ్మిది కాకుండా ఒక్క గుర్రె కోసము అతను అరణ్యంలోకి వెళ్ళి తీసుకొచ్చిండు ఒక్క గుర్రె మనమేనా ఒకసారి చూసుకున్నాం ఒక్క గుర్రె మనం ఉన్నామా తొంభై తొమ్మిదిలు ఉన్నామా ఇక్కడున్నాం మనం అక్కడున్నామా ఇక్కడున్నమా సో మనము తప్పిపోతున్నామా మన కట్టడాలను గాయకొనక ఆయన యొక్క కట్టడాలను గాయకొనక ఆయన ఏదైతే ఆజ్ఞలు ఇచ్చిండో అది మితిమీరక ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపంలో మనము పడిపోయి కొట్టుకుంటున్నామా పాపంలో మనం ఆజ్ఞ తీసేసి అతిక్రమించి ఆ ఆజ్ఞను గాయ కొనక మనము వెళ్ళిపోతున్నాము ఎటువంటి రీతిగా మనం ఈరోజు జీవిస్తున్నాం ఎటువంటి యొక్క స్వభావంతో మనము జీవిస్తున్నాం సో పైన ఒక స్వభావము లోపల యొక్క స్వభావం అటువంటి తీసివేసి హృదయంను శుద్ధీకరించుకోవాలి హృదయ శుద్ధి గలవాల ధన్యులు వారు ఏం చేస్తారు దేవుని చూసేతారు మనం ఎప్పుడు దేవుని చూస్తాం మనం హృదయం శుద్ధిగా ఉంటేనే కదా మనం దేవుని చూస్తాం హృదయంలో ఐక విచారం పెట్టుకొని అది పెట్టుకొని ఇది పెట్టుకొని ప్రతి ఒక్కటి మనలో పెట్టుకొని మనం దేవుడిని కనిపియమంటే ఆయన కనిపించడు సో ఏంటంటే మనం ఏంటంటే ఎక్కడ వెచ్చ ఉన్న దగ్గర ఉండకుండా నిలువెచ్చనగా ఉన్న దగ్గర మనం ఈ రోజు ఉంటున్నాం ఏంటంటే వెచ్చ కావాలి నిలువెచ్చలు కావాలి సో అక్కడ ఇక్కడ మనం ఈరోజు మనము ప్రయత్నిస్తున్నాం ఎక్కడ ఛాన్స్ చెప్తే అక్కడ జంప్ చేయడానికి మనం ఈరోజు మనము ఉంటున్నాం ఎక్కడ పాజిటివ్నెస్ ఎక్కడ ఎవరు ఎక్కడ చెప్తే అక్కడ మనము అక్కడ ఉరగనీకి మనం ఈరోజు ఆస్కారం ఉంటుంది సో నువ్వు ఒకసారి పరీక్షించుకో మనము అటువంటి విధానాలు మనం ఉంటున్నామా సో అల్లరితో కూడిన ఆటపాటలు ప్రతి ఒక్కటి మనకు ఏంటంటే ఈరోజు ఈ రోజులో చర్చిలలో ప్రతి ఒక్కరు యంగ్స్టర్స్ కానీ పెద్దవాళ్ళే కానీ ఎవరైనా అల్లరితో కూడిన ఆటపాటలు అక్కడ జరుగుతున్నాయి అది దేవునికి అంగీకారము కాదు అంగీకారం కానప్పుడు వాళ్ళు ఏం చేస్తారు బాతిసం తీసుకొని థర్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ సో ఎంతో ఎన్నో గడిచిపోయింది ఆయన కూడా వారికి ఏంది అంటే వాళ్ళకు విచక్షణ జ్ఞానము దేవుళ్ళు ఎలా ఉండాలి బైబుల్ చవితులు అన్ని చవితులు కానీ గుణగణాలు వాళ్ళు కలుగుతున్నాను ఆ యొక్క ఏసు ప్రభు గుణాలు మనలో ఉండాలంటే ప్రతి ఒక్కటి సిక్స్టీన్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్కటి మనలో మైనస్ చేసుకోవాలి అని ఇప్పుడు ఈరోజు నేను కాపాడు వాడు కొనుక్కోడు నిద్రపోడు సో ఈరోజు ఏంటంటే నేను కాపాడుతుంది ఈ యొక్క క్వాలిటీస్ అనేది మనలో లేకుంటే ఆయన కాపాడుతుడు నువ్వు పాపం చేస్తాను నిన్ను ఏం చేస్తున్నాడు క్షమిస్తుడు ఈరోజు క్షమిస్తున్నాడు ఆయన గొప్ప హృదయం ఉన్నది సో మనం ఏం చేస్తున్నామంటే ఆయనకు కమిట్మెంట్ ఇస్తున్నాం మనం కమిట్మెంట్ ఇస్తున్నాం నా లైఫ్ లాంగ్ మొత్తము నీదే దేవా లైఫ్ లాంగ్ మొత్తము నీకు కృతజ్ఞతగా ఉంటా నేను ఎప్పుడు ఏసు ప్రభును విడవను చర్చంతే మటుకు నేను ఏసు ప్రభుడు విడవని ఈరోజు చెప్తున్నాం కానీ ఏం చేస్తున్నామంటే నీ యొక్క ఏంటంటే నీ యొక్క జాబ్ విషయం అని పరిస్థితుల విషయం కానీ ఎవరి టైం మనం ఏం చేస్తున్నాము ఆయనకు ఇచ్చిన కమిట్మెంట్ తప్పిపోతున్నాం కానీ ఆ దేవుడు ఇచ్చిన కమిట్మెంట్ ఈరోజు ఏం చేస్తుండడు నువ్వు కాపాడువాడు కొనుక్కోడు నిద్రపోడు ఎవ్రీ టైం నువ్వు ఎంత పాపం చేసినా నిన్ను దగ్గరకు తీసుకుంటున్నాడు దగ్గర తీసుకొని అట్లా చేయొద్దు బిడ్డ అట్లా ఉండొద్దు బిడ్డ అని హెచ్చరిస్తుంది ప్రతి ఒక్కసారి మనల్ని ఈరోజు హెచ్చరిస్తుంది ఆయన ప్రేమ గల దేవుడు ఈరోజు కాపాడువాడు కొనుక్కోడు నిద్రపోడు మనకేంటంటే ఇక్కడ చూస్తే ఇంకొక వచనం చూస్తే మనకు సజీవం గల దేవుడు ఉన్నాడు మనకి సో వాళ్ళు మనము అన్నిల గురించి కూడా చూసుకుంటే సో అక్కడ దావిత భక్తులు రాసుడు నూట పదిహేను కీర్తనలు నూట ఇక్కడ మరి ఏంటంటే మరి కరెక్ట్ గా ఈరోజు చెప్పిండు ఇక్కడ నూట పదిహేను నాలుగో వచనం చూస్తే ఇక్కడ ఏం చేస్తుందంటే సో వారి విగ్రహములు ఎలా ఉన్నాయి సో అన్ని విగ్రహాలు చేసుకుంటారు సో ఇక్కడ దావిత భక్తుడు వాళ్ళ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వాళ్ళు ఎలా ఏ రీతిగా ఉన్నాడు మనకైతే సజీవమైన దేవుడు ఉన్నాడు ఈరోజు యేసు ప్రభువు వారి దేవుడు ఎలా ఉన్నాడని చూద్దాం మనకు సో వారి విగ్రహములకు వెండి బంగారము అవి మనుషుల చేతి వాటి నోరుండియో పలకవు కనులుండియో చూడవు చెవులుండియో వినవు ఇక్కడ ఏం చేస్తుందంటే వారి విగ్రహము వెండి బంగారువి సో వాళ్ళు ఏం వెండి బంగారు విగ్రహము చేసుకుంటారు సో ఇక్కడ చూస్తే రెండవ అసరం నుంచి చూస్తే వారి దేవుడు అనే ఆయనలు ఎందుకు చెప్పుకుందరు మా దేవుడు ఆకాశం అందు ఉన్నారు తనకి కిచ్చు వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేస్తున్నాడు వారి విగ్రహంలో వెండి బంగారం అంటే వెండి బంగారంతో వాళ్ళు విగ్రహాలు చేసుకుంటారు అవి మనుషుల చేతి ఈ రోజు మనుషుల చేతి సో ఈరోజు మనుషుల చేతి పనులు ఎన్నో విగ్రహాలు ఈరోజు చేస్తారు మనుషుల చేతి పనులు మనుషులే చేస్తున్నారు విగ్రహం సో దేవుడు విగ్రహము మనుషులు చేయడం ఏమి అని క్వశ్చన్ వస్తుంది అప్పుడు మనకి సో ఆయన ఆయన దేవుడు మనుషులను సృజించిండు సో మనుషులే ఇప్పుడు దేవుని విగ్రహంను చేస్తారు చేసి వాళ్ళకి ఏముంటాయి నోరులు ఉండయో అక్కడ వారి విగ్రహంలు వెండి బంగారవి అవి మనుషుల చేతి పనులు వాటికి నోరుండియో పలకవు కన్నులుండియో చూడవు చెవులుండియో వినవు ముక్కులుండియో వాసన చూడవు చేతులుండియో ముట్టుకొనవు పాదం నుండియో నడవవు గొంతుకతో మాట్లాడవు వాటిని చేయు వారిను వాటి అందరు నమ్మక వారందరూ వాటి వారై ఉన్నారు సో ఏదైతే మనుషులు చేస్తున్నారో అవి ఎట్లున్నాయో చేయి ఉండియో చూడవు చెవులుండియో వినవు ముక్కులుండియో వాసన చూడవు చేతులుండియో ముట్టుకొనవు పాదం నడవవు గొంతుకతో మాట్లాడవు అవి చేసిన వారు కూడా ఎట్లనే ఈరోజు ఉన్నారనమాట ఆ వాటిని వీరు పూజిస్తున్నారు అంటే మనుషులే ఇప్పుడు దేవుని విగ్రహాలు చేస్తున్నారు వెండి తోటి బంగారం తోటి వాళ్ళు తయారు చేసి పెడతారు సో విచిత్రం కదా మనం చేస్తున్నాం దేవుని యొక్క విగ్రహాలు మనము చేస్తారు మనకు సజీవం గల దేవుడు ఉన్నాడు అది ఒకటి చాలు సజీవం గల యేసు ప్రభు మనం ఈరోజు సో అటువంటి చేతులు లేని కాళ్ళు లేని అటువంటి మూగా జీవులను మనం ఈ రోజు యూజ్ చేసేదాం పూజిస్తలేం అనమాట సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు కూడా అదే రీతిగా ఈరోజు ఉన్నారు సో ఇస్రాయల్ ఎహోవారు నమ్ముకొనడి ఆయన వారికి సహాయం సహాయం వారికి చేయడము అహోన్ వంశస్థులారా ఎహోవారిని నమ్ముకొనడి ఆయన వారికి సహాయం వారికి తీయడము ఎక్కువైంది భయోక్తులు గలవారిరా ఎక్కువైంది నమ్మక వించడి ఆయన వారిని సహాయం వారికి చేయడము ఎహో మమ్మ మర్చిపోలేదు విశ్రీలను ఆశ్రయించును ఆహార వంశస్థులను ఆశ్రయించును సో ఇక్కడ ఏం చేస్తుందంటే వాళ్ళు ఆ యొక్క దేవతలను పెట్టుకొని అక్కడ పూజిస్తురు ఆ దేవతలను పెట్టుకొని పూజించినప్పుడు వాళ్ళకి ఎట్లా వీళ్ళకి కూడా అట్లా సో నోరు వాళ్ళు జీవిస్తున్నారు సో మన సజీవ గల దేవుడు ఈరోజు కునుకడు నిద్రపో మనకు ప్రతి మనకు నైన్టీ కీర్తన తెలుసు కదా ప్రతి మనకి ఈరోజు నైన్టీ వన్ కీర్తన సో మనం ఏంటంటే మనం లాక్డౌన్ లో ప్రత్య దాంట్లో మనము ఈరోజు చూసుకున్నాం మనం నైన్టీ వన్ కీర్తన చాలా మందికి కంటత కూడా మనకు వస్తుంది సో ఏం చేస్తుందంటే నైన్టీ వన్ కీర్తన సో వాళ్ళ దేవుడు అట్లున్నాడు సో వాళ్ళు వాళ్ళ చేసుకొని అక్కడ నోరు పలుకుతలేవు సో సచ్చిన శివం లెక్క అక్కడ మా వాళ్ళు వాళ్ళు పూజిస్తున్నారు సో మన దేవుడు సజీవమైన దేవుడు సో మన దేవుడు ఎప్పుడు ఎవ్రీ టైం మనకి అండగా ఉంటుంది ఎవ్రీ టైం మనకు ఎక్కడ పడినను ఎక్కడ లేచినను మధ్యాహ్నం మందు కలుగు బాణములకైనాను ఎగురీ బాణంకైనాను ఎవ్రీ టైం మనకు ఈరోజు ఆయన చూస్తుంది ఇక్కడ చూస్తుంటే నైన్టీ సెకండ్ నుంచి చూసాము ఆయననే నాకు ఆశ్రయము నా కోటయ్య నేను నమ్ముకున్న దేవుడు నేను యహవాన్ గురించి చెప్పుచున్నాను ఆయన గురించి మనం ఈరోజు చెప్పుచున్నా వేటగాని ఊర్లో నుండి ఆయన విడిపించును నాశకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించను ఆయన తన రెక్కలతో నేను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేయడము డాలునైనది ఆయననే సత్యము కేయడము ఈ రోజు ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగు ఆయన రెక్కల కింద ఈరోజు మనకు ఆశ్రయము కలుగుతుంది లాక్డౌన్ లో ఎంతో మంది చనిపోయారు క్రైస్తవులు కానీ ఆయన రెక్కల చాటున ఉన్నవారు సో ప్రతి ఒక్కరూ ఆయనను చాటున ఉన్నవారు కానీ ఏంటంటే ఆయన కాపాడవాడు కొనుక్కోడు నిద్రపోడు సో మనైతే బ్రదర్ సిస్టర్కి సో ఎంతో మంది ఈరోజు ఈ యొక్క చదివితే నైన్టీ వన్ జరిగినేసుకొని పండుకుంటుండే సో ఎవ్రీ టైం మార్నింగ్ లేవనే ఈ యొక్క కంటత వాక్యం లెక్క మనకి ఈరోజు నైన్టీ కీర్తన చూపిస్తుంది సో ఆ యొక్క కరోనా టైంలో కూడా కరోనా టైంలో ఎంతో మందిని ఈ వాక్యం చేత మనది లేబట్టేయండి అన్నా కూడా సపోర్ట్ చేసిండు దాని మనము బ్రతికినాం ఎటువంటి ఒక జాగ్రత్త తీసుకోవాలి ఎటువంటి సేఫ్టీ అండ్ ప్రికాషన్ తీసుకోవాలి ప్రతి ఒక్కరు మనకు చెప్పారు అనమాట ఎక్కడ పోయినా కూడా మనము ఇక్కడ కూడా చిక్కబడలేదు ఆయన నామ మనం ఉన్నాం కాబట్టి ఆయన ప్రేమిస్తుంది కాబట్టి మనం ఈరోజు రక్షింపబడ్డాము ఆయనను ఆయన ప్రేమిస్తుంది మనల్ని ఆయన నిన్ను నన్ను కాపాడు వాడు నిద్రపోడు ఇక్కడ చూస్తే మన రాత్రి వేళ కలుగు భయం ఉన్న పగటి వేల ఎగురు బాణం నక్కను రాత్రి వేళ కలు బాయమునకైనా పగటి వేల ఎగురు బాణమునకైనా చీకటిలో సంచరించి తెగులకైనను మధ్యాహ్నం మందు పాడుచే రోగం నక్కనను నీవు భయపడకుంది ఇవన్నీ మనకి ఏంటంటే ఇదొక స్టేట్మెంట్ అనమాట ఇదొకటి మనకు అప్సారనమాట ఇక్కడ ఎక్కడ పోయినా కూడా ఆయన ఈరోజు నిన్ను కాపాడుతుంది చీకటి అందునను పగటి అందును బాణం ఏం చేస్తాను ఈ రోజు నిన్ను కాపాడుతుండు ఎందుకు కాపాడుతున్నా అంటే నేను ఈరోజు ప్రేమిస్తుండు చీకడలో సంచరించి తెగులకైనాను మధ్యాహ్నం మంది పాడుచే రోగములకైనా నీవు భయపడకుండా నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన మంది కూలినను అపాయం నీ రాదు చూసారు ఇక్కడ నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన మంది కూలినను ఏ అపాయం నా దగ్గరికి సో హలవి మంచి వాక్యం ఉన్నది నీవు కనులోరా చూచుండగా భక్తి నీళ్ళు ప్రతిఫలం కలుగును ఎవోగా నీవే నా ఆశ్చర్యమని నీవు మామత దేవుని నీకు నివాస చేసుకున్నావు నీకు అప్పయ రాదు ఏ తెగులు నీ గుడారము సమీపించదు ఏ మనకు ఈరోజు రాదు ఆయన నమ్మినాం కాబట్టి ఏ రాదు ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నా ఆయన మనల్ని ఈరోజు కుంకకుండా నిద్రపోకుండా ఆయన ఎవ్రీ టైం మన కాపుదలగా మన పక్కకు ఎంతగా ఉన్నాడు ఎందుకంటే నువ్వు నన్ను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను నిన్ను కాపాడతానని ఇక్కడ చెప్తున్నాను నీ మార్గంలో అన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించుని నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద ఎత్తుకొని ఇక్కడ చూస్తుంది మార్గంలో అన్నిటిలో నిన్ను కాపాడటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తు నీ పాదంలో రాయి తగలకుండా ఈరోజు వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు నీవు సింహములను నాగు ప్రాబ్లం పరమక్షణలోనూ భుజంలోనూ అనగదొక్కదు అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదని ఈరోజు మనల్ని ప్రేమించినాం కాబట్టి ప్రతి ఒక్కటి కూడా తప్పించబడుతుంది అతను నా నామం ఎరిగినవాడు కనుక నేను అతని గణపరచదను మనం ఆయన నామం ఎరిగినాం వేసి కాబట్టి ఆయన మనల్ని గనపరుస్తుండు అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను మనం మొరపెట్టిన వెంటనే ఆయన ఈరోజు ఉత్తరం ఇస్తుడు ఆయన ప్రేమిస్తుడు కాబట్టి శ్రమలో నేను అతనికి తోడైండను అతను విడిపించి అతని గొప్ప చేసేదను దీనిగా చేత అతన్ని తృప్తి పరచన్న రక్షణ అతనికి చూపించేదను సో శ్రమల్లో ఆయన మనకి తోడైండు శ్రమలో ఎంత ఎక్కడ ఏమొచ్చినో ఏం చేస్తుండడు మనకి శ్రమలో ఆయన ఈ రోజు మనకి తోడైంటున్నాడు ఎంత శ్రమ వచ్చినను ఆయన విడిస్తాడు అతను విడిపించి అతను గొప్ప చేస్తున్నాడు శ్రమ నుంచి ఈ రోజు నిన్ను విడిపిస్తు ఎందుకు విడిపిస్తుండే ఆయన నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయన నిన్ను ప్రేమిస్తుండు అండ్ గనపరుస్తున్నాం కాబట్టి నిన్ను గనపరుస్తుండు సో ఎవరికై మన చెంత ఉండి విడిపిస్తుడు దీర్ఘత అతనిని తృప్తిపరచదను నా రక్షణ అతనికి చూపించదను అతని రక్షణ మనకి ఈ రోజు యేసు రక్షణ ఈ రోజు మనము చూస్తున్నాం అండ్ రక్షణలో మనము పాల్గొంటున్నాం రక్షణ ఇప్పటి వరకు మన జీవితాంతం వరకు మనము ఈరోజు మనము కాపాడుకోవాలి రక్షణ ఎట్లుందంటే ఒక్కటేసారి తీసుకొని ఆ యొక్క బాప్తిష్టం కాదు ఆ జీవితాంతం వరకు మనం చనిపోయే వరకు మన రక్షణ ఈరోజు కాపాడుకోవాలి అటువంటి కాపాడుకుంటేనే ఆయన మన ఈరోజు ఆయన ప్రార్థనలకు మనకు జాబిచ్చే దేవుడు సో ఎవ్రీ టైం మనము ఎన్నెన్నో చేస్తుంటాము మన హృదయ శుద్ధి గలవారు ధాన్యలు వారు దేవుడిని చూచేదారు అని ఇంకొక వచ్చినం చూస్తే యోహాన్స్ వార్త యోహాన్స్ వార్త నాలుగు నాలుగు ఇరవై నాలుగు వ్యవహాంశు వార్త నాలుగు ఇరవై చూద్దాం మనం దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిపవాలని సో దేవుడు యేసు ఆత్మ అన్నాడు ఆయనను ఎట్లా ఆరాధించాలి ఆత్మతోనూ సత్యంతో మనము ఆరాధించాలి ఇంకా మీద చూస్తే అయితే యథార్థంగా ఆరాధించి వారు ఆత్మతోనూ తండ్రిని ఆరాధించ కాలం వచ్చి ఇది ఇప్పుడు నువ్వు వచ్చే ఉన్నది తను ఆరాధించి అటు వారే కాలను తండ్రి కోరుచున్నాడు సో యేసు ప్రభు కోరుచున్నాడు ఆయన దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించి ఆత్మతోను సత్యంతోను మనము ఆరాధించాలి యేసు ప్రభు ఆత్మై ఉన్నాడు ఈరోజు ఆయన ఆత్మ ఆదరణకర్త మనకు ఈరోజు ఇచ్చిండు మనకి సో ఆదరణకర్తను ఆత్మతోని నీ ఆత్మతోటి నువ్వు ఈరోజు పూజించాలి ఆరాధించాలి వచనం చూస్తే యోహన్స్ వారితో ఒకటో అధ్యాయము చూస్తే మనకి ఏం చేస్తుందంటే మనకు జీవం ఇచ్చింది దేవుడు జీవమైన దేవుడు మనకి ఇచ్చిను ఆయనలో జీవం ఉండే నాలుగో ఆయనలో జీవం ఆ జీవంలో మనుషులకు వెలుగై ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్న దాని చీకటి దాన్ని గ్రయింపకుండాను సో ఈరోజు ఏంటంటే ఆయనలో జీవం ఆ జీవం ఏం చేస్తుంది వెలుగు మనుషులకు వెలుగై ఉండాను సో మనం ఏంటంటే మనం బాప్తిష్టం తీసుకొని యొక్క మన యొక్క యుద్ధంలో మనం పాల్గొంటున్నాము సో ఈ యొక్క ఈ జీవితం అంటేనే క్రైస్తవ జీవితం అంటేనే యొక్క యుద్ధ యుద్ధ భూమిలో మనం ఉన్నప్పుడు సో మనం ఏం చేయాలి ప్రతి ఒక్కటి మనము చేతిలో కట్టుకోవాలి ప్రతి ఒక్కటి లేకుంటే ఎదుటి వారి శత్రువు మనకి సో ఏంటంటే ఆ సాతన్గాడు ఎవరిని మింగినా అని చూస్తున్నాం ఆ సాతాను గడు ఎవరిని పట్టు పడగొద్దునా ఏ ఫ్యామిలీని పడగొడదాలా అని అక్కడ చూస్తున్నాడు సో ఆయన కంచె వేయాలంటే మనము ఆయనలో ఉండాలి ఆయనలో జీవం ఉన్నది ఈరోజు జీవం దేవుని మనం ఈరోజు మొర పెట్టుకుంటున్నాం జీవం గల దేవుడు ఈరోజు కుణడు నిద్రపోడు ఆయన ఎవ్రీ టైం ఏ కష్టం వచ్చినా నిన్ను ఈరోజు ఆ కష్టం నుంచి తీసివేస్తున్నాడు ఆయనకు మొర సో చింత యావత్ ఆయన మీద వేయము అప్పుడు ప్రతి ఆయన సులువు ఆయన కాడి సులువవుతుంది అనమాట సో ఇక్కడ ఏంటంటే చింత యావత్ ఆయన మీద వేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కటి ఆయనలో సులువైతుంది సో ఇక్కడ ఏంటంటే మనము ఎవరి టైం ఎన్నో కష్టాల గుండా వదులుతుంటాము ఆయనను మర్చిపోతుంటాం కొన్నిసార్లు పేరు చేయడము బైబుల్ చదవడం మనకి ఎంతో టైం ఉంటుంది అయినా కూడా మనం ఏం చేస్తున్నాము ఇంట్లోనే ఉంటాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లోనే ఉంటాం కానీ ఒక్కసారి ఆయన మొర పెట్టమని ఆయనను వేడుకున్నాము సో ఎవరి టైం మనకు ఎన్నో అవర్స్ ఉన్నాయి ట్వంటీ అవర్స్ లో మనం ఎంతో చేయాల్సింది ఉంది కానీ ఏం చేస్తున్నాము ఆయనకు కొరకు మనము చేస్తలేము సో మనం ఏం చేస్తున్నామంటే ఇతరులు చూసేటప్పుడు బాహాటంగా మనము ప్రతి ఒక్కటి మనము చేయడానికి ఉంటుంది అనమాట ఎవరైనా వచ్చినప్పుడు ప్రేయర్ చేసినట్టు యాక్టింగ్ ఎవరైనా వచ్చినప్పుడు ఇది టైం బ్రదర్ నాది ప్రేయర్ టైం బ్రదర్ మీరు వెళ్ళొచ్చు బ్రదర్ అని మనము ఖండితంగా మనము చెప్తాం చెప్పినప్పుడు ఏంటంటే మనం ఇంట్లోనే ఉన్నప్పుడు ఆ యొక్క టైంలో మనము వేరే విధంగా మనము ప్రయత్నిస్తున్నాం వేరే విధంగా మనము యాక్టింగ్ చేస్తున్నాం అంటాం సో ఆ యొక్క లేకుండా మనం ఏంటంటే మా హృదయం కూడా అంతరంగంలో మనం కూడా హృదయంను సాఫ చేసుకొని హృదయంలో ఎటువంటి లేకుండా ఉత్తము ఏంటంటే పవిత్రంగా మనము వండుటకు మనము ఆరాధించాలి ఏంటంటే వేషధారణ కాకుండా మనం ఏం చేయాలి ప్రతి ఒక్కటి రియల్ గా రియాలిటీగా మనం ఈరోజు జీవించాలి జీవితంలో మనం రియాలిటీ మర్చిపోయి యాక్టింగ్ వైజ్ మనము వెళ్తున్నాము అటువంటి తీసివేసి వేషధారణ తీసివేసి మనం రియల్ గా మనము ఉండాలి మన దేవుడు రియల్ దేవుడు కదా రియల్ గా మనం అందరినీ చేసింది కదా రియల్ గా అందరికి స్పష్టత ఇచ్చింది కదా రియల్ గా ఆయన నిజమైన ద్రాక్ష అన్నాడు సో నిజమైన వెలుగు మీకు ఇక్కడ చూపిస్తానని ఇక్కడ చెప్పిండు చూడండి ఇక్కడ చూస్తే ఆ వెలుగు చీకటిలో ప్రకాశించునది గాని చీకటి దాన్ని గ్రహింపకునేను దేవుని ఎదురుని పంపబడిన ఒక మనిషి ఉండేది అతని పేరు వ్యవహాను అతని మూలంగా అందరూ విశ్వసించి అందరు వెలుగు సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా ఉండను వచ్చాను అతడు వెలుగుగా ఉండదు కానీ ఆ వెలుగు సాక్ష్యం ఇచ్చుటకు అతడికి నిజమైన వెలుగు ఉండేను అది లోకంలోనికి వచ్చు ప్రతి మనిషిని వెలిగించున్నది సో మనం కూడా నిజమైన వెలుగుగా ఈరోజు ప్రకాశించాలి నిజమైన వెలుగు ఎక్కడుంది నిజమైన ద్రాక్ష వాళ్ళు ఎక్కడుంది ఆయన తండ్రి వ్యవసాయకుడు నిజమైన తండ్రి మన దేవుడు యేసుప్రభు సో ఆయన నిజమైన వెలుగు ఈరోజు నీకు నాకు ఇచ్చిండు సో ఇతరును వెలిగించాలి మనం మన యొక్క గుణగాణాలతోటి నీ యొక్క ప్రవర్తన తోటి నీ యొక్క యాటిట్యూడ్ తోటి ప్రతి తోటి మనం ఏం చేయాలో ఇతరుని వెలిగించాలి ఒక వంద క్యాండిల్ని అనుకో క్యాండిల్ తీసుకొని వంద క్యాండిల్ ని మనము వెలిగిస్తాము సో అలాగే నువ్వు ఈరోజు ఆరిపోయే దీపంకు ఎక్కువ అంటారు సో మనం ఆరిపోతలేము సో మనకు వెలుగు ఉంది ఆ యొక్క వెలుగును ఇతరులకు మనకు ఇవ్వాలి సో ఇక్కడ ఏంటంటే బుద్ధి గల కన్యకలు బుద్ధిగా లేని కన్యకలు సో వాళ్ళు చేశారు వాళ్ళు పండుకుర్రు పది మంది పండుకురు కానీ ఏంటంటే ఆ పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఎదుర్కొన్నారు ఎవరు బుద్ధి గల సో వాళ్ళ నూనె అయిపోయింది సింధిలలో వాళ్ళి వెళ్ళిపోతే అక్కడ షాప్ పోయి అడిగినా కూడా వాళ్ళు షాప్ తెరవలేదు అక్కడ ఏంటంటే వాళ్ళు వెయిట్ చేసి వెయిట్ చేసి అక్కడ నూనె మొత్తము అక్కడ అయిపోయింది సో పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు అక్కడ వెలుగు అనేది అక్కడ లేదు సో వెలుగు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎదుర్కొని ఆయనతో పాటు తీసుకొని వెళ్ళిపోయారు ఇక్కడ మనం కూడా అదే అవుతుంది సో ఎవరి టైం మనము ఇతడిని వెలిగించాలి ఎవరి టైం మనం అందరినీ మనల్ని యేసుప్రభు నామంలో బాపిస్తుంది మనము చూడాలి సో మనము ఎట్లాగో దేవుడు నిన్ను నన్ను ఈరోజు కాపాడుతుడు కాపాడుతున్నా ఎవ్రీ టైం ఆయనలో ఉండకుండా ఉండకూడదు సో ఎవ్రీ టైం పాపులని ప్రతి ఒక్కరి మీద ఈరోజు దేవుడు చంద్రుడు సూర్యుడిని ఇస్తుడు సో పాపంలోకి పాపలు ఉన్నారు కాబట్టి నేను చంద్రుడిని సూర్యుడిని ఇయ్యానని చెప్పిందా దేవుడు చెప్ప అందరి మీద ప్రకాశిస్తుడు సూర్యుడు చంద్రుడు సో ప్రతి ఒక్క నక్షత్రము అన్ని కనిపిస్తున్నాయి వర్షం కూడా అందరి మీద వస్తుంది వర్షం కూడా ప్రతి ఒక్కరి పైన ఈరోజు పడుతుందంటే ఒక దేవుని యొక్క చదువు అన్నిళ్ళు ఉన్నారని పడొద్దని ఎవరని చెప్తురా ఎవరు చెప్పలేరు ప్రతి ఒక్కరికి సృష్టికర్త కాబట్టి ప్రతి ఒక్కటి ఆయన ధర్మం ఈరోజు చేస్తున్నాం మనం కూడా మన ధర్మం ఏం చేస్తున్నాం మనం వెలిగిస్తున్నామా లేదా ఇతరుని వెలిగిస్తున్నామా ఇతరులు మనమే వెలుగపోతే ఇతరులు ఎక్కడ నుంచి వెలుగు చేసుకుంటారు సో మనం వెలుగాలే ఆయన నిజమైన వెలుగు ఉన్నది ఇక్కడ నిజమైన వెలుగు నేను అది లోకంలో పోషించు ప్రతి మనిషిని ఈరోజు వెలిగిస్తున్నా ఆయన లోకంలో నేను లోకం ఆయన మూలంగా కలిగాను కానీ లోకం ఆయన తెలుసుకుండలేదు ఆయన తన స్వకీయల యొద్కు వచ్చాను అయన స్వకీయలను ఆయనను అంగీకరించలేదు సో మనం స్వకీయము సో ఈరోజు ఏంది యేసు ప్రభు ఈ రోజు వెలుగై వచ్చిండు సో ప్రతి ఒక్కరిని ప్రతి మనిషిని వెలిగించాలి మనము ఆయన లోకంలో ఉండాను లోకము ఆయనను మూలంగా కలిగాను లోకం ఏం చేస్తుంది ఈరోజు ఆయన మూలంగా ఈరోజు కలిగింది లోకం మొత్తం ఈరోజు ఆయన మూలంగా కలిగింది ప్రతి మనుషుని వెలిగించు చూన్నది ఆయన లోకంలో నేను లోకమాయన మూలంగా కలిగాను కానీ లోకమాయనను తెలుసుకునలేదు ఆయన తన స్వకీల యుద్ధకు వచ్చాను అంటే తన సొంత వారి యుద్ధకు ఈరోజు వచ్చింది ఈరోజు నీ నీ గురించి నా గురించి ఈరోజు ఆయన సిల్వలో కాచిండు కాబట్టి రక్తము సో ఈరోజు నీ గురించి నా గురించి ఈరోజు నీ దగ్గరికి నా దగ్గర ఈరోజు వచ్చింది ఆయన స్వకీల యుద్ధకు వచ్చినట్టు ఈరోజు వచ్చిండు సో ఆయనను మనం ఏం చేస్తున్నాము అని లోకం ఆయనను తెలుసుకోవలేదు మనం లోకంలో కొట్టుకొని కోరుతున్నాము ఆయన చూస్తలేం యేసు ప్రభుని చూస్తలేం లాస్ట్ టైం కూడా మనం ఏంటంటే ఒక వాక్యం చెప్పాను నేను సో ఆయన ఏంటంటే దిగంబర్గా ఉన్న వాళ్ళకి బట్టలు ఇవ్వాలి సో ఆయన యేసు ప్రభు వస్తు సో ఆ రీతిగా నేను ఉన్నాను అని సో మనం ఏం చేస్తున్నాం మనము సో ఆ యొక్క గుణగనాలు ఉన్నాయంటే ప్రతి ఒక్క దాంట్లో తగ్గించుకొని జీవిస్తాం తగ్గించుకొని జీవించకుండా మనం ఏం చేస్తున్నాము వెలుగుని మనము తృణీకరిస్తున్నాం ఆ యొక్క వెలుగు వస్తుంది కానీ లోకంలోకి వెలుగు వచ్చినప్పుడు మనము తన స్వకీయుల యొక్కకు అంటే తన సొంత వారి దగ్గరికి వచ్చినట్టు స్వకీయం ఈ ఆయన విలువ పెట్టి నిన్ను నన్ను కొన్నాడు ఆయన యొక్క చేత ఈరోజు విలువ పెట్టిండు ఆయన వచ్చినప్పుడు మనము ధృవీకరిస్తున్నాం ధృవీకరించి నువ్వెవరో కొట్టుకొని నువ్వు పోతున్నావు నీ ఆశల కోసం లోకంలో ఎగురుతున్నాము లోకంలో మనం ఈరోజు కొట్టుకొని ఎగిరిపోతున్నాము సో లోక ఆశలతోటి మనము మనం నిండికొని ఉన్నది ఆయన ఆశ ఎప్పుడు వస్తుంది మనకు ఏసు ప్రభుత్వం చూడాలని ఆశ ఎప్పుడు వస్తుంది సో హృదయం శుద్ధి గలవారు ధర్యలు వారు దేవుని చూసేదారు మన హృదయం ఎప్పుడు శుద్ధి అప్పుడు మనము దేవుని చూస్తున్నాము సో దేవుని చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లైట్ యొక్క వెలుగుని మనలో నింపుకోవాలి ఇతరులను వెలిగింపజేయాలి మనము వెలిగింప చేస్తేనే కదా ఇతరులు వెలుగుతారు సో కాంతివంతంగా ఉండాలంటే మనము ఈరోజు యేసు ప్రభు తన స్వకీల యుద్ధకు వచ్చినట్టు ఈరోజు దగ్గరికి నా దగ్గరికి వస్తుంది తన సొంత ఆయన బాప్తిష్టం తీసుకున్నాం తెలుసు యేసు ప్రభు తెలుసు ఆయన ఏ కార్యాలు చేసిండో ఆయన ఎటువంటి రీతికి వస్తుండో సో ఎవ్రీ టైం మనకు ప్రతి ఒక్కటి తెలుసు ఆయన కూడా మనం ఏం చేస్తున్నాము మనము జస్ట్ ఇంతలే అన్నట్టు మనము ఈరోజు ఆయన చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నాం మనకు దావేది కుమారుడు అన్ను దాటిపోకాయ అనే ఒక మాట ఉంటది సో నజరైతే వాడ నన్ను దాటిపోకాయ సో యేసుబాబు ఈరోజు నీ గురించి నా గురించి వచ్చిండు ఆయన ప్రతి లోకంలో ప్రతి ఒక్కటి వచ్చిండు నీకు వెలుగునిద్దామని ఈరోజు వస్తే నువ్వు ఈరోజు లోకంలో పాడి కొట్టుకొని పోతున్నావు లోకంలో పాడి లోకరీతిగా నువ్వు ఈరోజు జీవిస్తున్నావు స్వకీల ఎద్ధకు వచ్చినట్టు ఈరోజు ఆయన నీ దగ్గరికి నా దగ్గరికి వస్తుండే వెలుగు పెట్టుకొని సో మనం ఏంటంటే బుద్ధి లేని కన్యక లెక్క బుద్ధి కల కన్యాకలిక ఆయనను ఎదుర్కోవాలి ఎవ్రీ టైం మనకు ఆయన ఏ జాము ఏ యొక్క రాత్రి వస్తాడో రాత్రి వచ్చినప్పుడు ఆయన తోడు మేల్కొని ఆయన యొక్క సన్నిధిలో మనం ఈరోజు ఉండాలి ఇక్కడ ఇంకేం చెప్తుండే ఆయన తను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన ఆమాను విశ్వసించే వారికి దేవుని పిల్లలు అవిటకు ఆయన అధికారము అనుగ్రహించారు వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలన శరీర పుట్టినవారు కారు ఇక్కడ ఏంటంటే ఆయన ఎందరు అంగీకరిస్తారో మనం ఎప్పుడు అంగీకరిస్తామో ఆయన నామందు విశ్వసించినామో ఆయన దేవుని పిల్లలది ఆగుటకు మనకి ఈరోజు అధికారము ఇచ్చి ఆయన దేవుని పిల్లలు ఆగుటకు అంటే ఆషామాషి కాదు సో ఆయన దేవుని యేసప్రభు పిల్లలు ఆగుటం అంటే సో ఆయన యొక్క స్వరూపం ధరించుకొని మనం ఈరోజు తిరగాలి ఆయన స్వరూపం వేసుకొని మనం ఈరోజు ప్రతి ఒక్క దాంట్లో మనము ఉండాలి ఆయన కాపాడు ఈరోజు ఏం చేస్తుండో కొనుక్కోడో నిద్రపోడు ఆయన నీ ఫాదర్లను ఈరోజు తృప్తి నిన్ను కాపాడువాడు కొనుక్కోడు నిద్రపోడు ఎవ్రీ టైం ఈ యొక్క వాక్యము పెట్టుకొని మనం ఎక్కడ వెళ్ళాను ప్రతి ఒక్క దాంట్లో మనకు విజయము వస్తుంది ఆయన ప్రతి ఒక్క దానికి మనకి ఈరోజు జవాబు వస్తుంది ఆయనను తాను అంగీకరించిన వారికి సో ఎవ్రీ టైం మనకు ఆయన దేవుని యొక్క పిల్లలకు అధికారం ఈరోజు ఇస్తుంది ఒక వెలుగు నింపుకుంటే ప్రతి ఒక్కరికి నిన్ను వెలిగిస్తావు ప్రతి ఒక్కరికి నువ్వు వెలిగ నీకు ఆత్కారం ఉంది ఆయనను నోటితో ఒప్పుకున్నావు హృదయంలో ఏం చేస్తున్నావు నోటితో టప్పుకొని హృదయంలో మనము విశ్వసించినాము ఆయననే దేవుడు అని గొప్ప దేవుడు అని యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతాల నుండి ఆయన లేపనని హృదయం విశ్వసించినలా నీవు రక్షింపబడదు సో మనకు ఏంటంటే ప్రతి కీవర్డ్స్ అనమాట ఇవన్నీ సో ఈ ఇటువంటి వర్డ్స్ మనం ఏంటంటే ఎవ్రీ ఎవ్రీ టైం ఎవ్రీ మందికి మనము చెప్పాలి రక్షింపబడ నేరుకుంటున్నట్లు ఆలస్ అస్తము కూర్చొక్కాలేదు రక్షింపబడాలి ప్రతి ఒక్కరు ఆయన నా మందు బాప్తిష్టం తీసుకోవాలి సో ఎంతో మంది ఆలస్యం చేస్తుంటారు బాప్తిష్టం అనగానే వెనుకకి వెళ్తుంటారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వాళ్ళకి ఇంకా ఏం రహస్య పాపం చేయాలనుందో వాళ్ళు చేస్తుంటారు కానీ ఏంటంటే విశ్వ ప్రభు ఈరోజు ఆ యొక్క టైం వెళ్ళిపోతే మనం ఏం చేస్తాము ఆ టైం అనేది రాదు ఒక సిస్టర్ ఉన్నది ఆ బాప్తిష్టం తీసుకోమంటే తీసుకుంటలేదు సో వాళ్ళ ఆయన ఏం చేసిండు వాళ్ళ ఆయన ఊరేసుకుంటా ఊరేసుకుంటా అని ఆయన చనిపోయాడు సో ఆయన చనిపోయినందుకు బాప్తిష్టం తీసుకుంటే సో కొంచెమన్నా ఆయన కాపాడుతుండే కానీ ఏంటంటే చేయి దాటిపోయింది సో ఎవ్రీ టైం మనం ఏం చేస్తామంటే యొక్క బాప్తిస్సం అనగానే రక్షణ అనగానే ఇది చేయదు అది చేయదు ఇట్లా స్టిట్ ఉంటుంది అట్లా స్టిట్ ఉంటుంది అని మనము ఎవర్నస్సులు కానీ ఏంటంటే ఆ స్టిట్ మన యొక్క మన యొక్క ఎవ్రీ టైమ్ మన యొక్క నడవడిక మన యాటిట్యూడ్ ప్రతి ఒక్కటి ఏసుక్రీస్ నామంలో మనకు ఉంటది ఆయన పోలి నడుచుకోవాలంటే సో ఎంతో కష్టతరము ఆయన పోలి నడుచుకోవాలంటే సో ఈ రోజులలో ఉండే యంగ్స్టర్స్ కానీ టీనేజ్ పీపుల్ కానీ ఎంతో కష్టము సో మనం ఏంటంటే వాళ్ళకు వాళ్ళకు అవలంబించాలి స్టార్టింగ్ నుంచే మనము వాళ్ళు ఎదుగేటప్పటి నుంచే కట్టడాలను అనుసరించి వాళ్ళు నడిస్తే సో మనం చెప్పినప్పుడు వాళ్ళు బాప్తిష్టము తీసుకుంటారు సో ఇప్పుడు కాదు అప్పుడు కాదు అని వాళ్ళు చెప్పనికి వీలేదు మనం ఎప్పుడు చెప్తే పేరెంట్స్ ఎప్పుడు చెప్తే అప్పుడు వాళ్ళు తీసుకునేటట్టు వాళ్ళని మనం ఈరోజు తయారు చేయాలి ప్రతి ఒక్కటి ఏంటంటే నీతిగా నీతి న్యాయంగా వాళ్ళు నడుచుకున్నట్టు మనము జాగ్రత్త వహించాలి సో ఈరోజు ప్రతి ఒక్కరు ఏంటంటే ఎంతోమంది యువనస్తులు ఎంతోమంది పాపము అందరూ చాలా మంది వయసు కాగానే ఎంతో మంది చనిపోతున్నారు ఎందుకు చనిపోతున్నారు అంటే వాళ్ళు ఏంటంటే నేనే అంత అని నేనే అన్ని అని వాళ్ళు అనుకుంటున్నారు ఈశుప్రభుని వాళ్ళు వెళ్ళారు ఈవెన్ ఈవెన్ మన ఎవరే చర్చిలో కూడా చాలా చిన్న చిన్న యువనస్తులు చనిపోతారు ఎందువల్లంటే వాళ్ళకి సరి అయిన లేదు సరి అయిన లేదు సరి ప్రోత్సాహం లేదు ఎక్కడ వాళ్ళని ఎక్కడ ప్రేమించాలో ఎక్కడ గదించాలో మనకు తెలియాలి అప్పుడే కానీ వాళ్ళు రైట్ రూట్ లో మనకి వెళ్తాము ఈ బైబుల్ అన్ని చెప్తుంది మనకి సో బైబుల్ పెట్టుకొని కూడా మనం ఏం చేస్తున్నాం అంటే ఆ యొక్క క్రమశిక్షణ అనేది వాళ్ళని చేయలేకపోతున్నాం అనమాట సో ఎవ్రీ టైం మనము వాళ్ళ వెనకాల నుండి తట్టాలి ఇట్లా కాదు ఇట్లా చేయాలని మనం చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తారంటే దేవుల్లో ఇదిగంటికి ఆస్కారం ఉంటుంది వాళ్ళకి ఏంటంటే వీక్లీ వీక్లీ ఒకసారి మాట్లాడదు ఎవ్రీ డే మనము మాట్లాడుతుండాలి ఉన్నస్తులతో వాళ్ళు ఎట్టు పోయరు ఏం చేసిరు ఏం చదివారు ఈరోజు ఏ క్లాస్ అయింది ఏ క్లాస్ టీచర్ వచ్చిండు ఏం చెప్పారు ఏం చేస్తారు సో ఈ రోజులలో భయంకరంగా ఉంది బయట చూస్తే సో మనం కూడా మన పిల్లల్ని కాపాడుకోవాలి ఆయన కాపాడువాడు కొనుక్కోడు నిద్రపోడు మనం కూడా మన పిల్లల్ని కాపదలించాలి సో ఆయన యొక్క రక్షణలో మనము ఈరోజు మార్గంలో ప్రతి ఒక్కరిని తీసుకురావాలి ఇంటి పక్ గాని ఇంటి ఎదురుగోళ్ళ కాని సో ప్రతి ఒక్క గల్లిలో అందరు కూడా ఏసు గ్రీస్ నామంలో మనము చేయాలి అందరికి మనం చెప్తేనే ఉంటాము అని ఏంటంటే వాళ్ళను వదిలేస్తాం సో ఎవరి టైం చెప్పినప్పుడు వాళ్ళు ఏంటంటే రెండు సార్లు మూడు సార్లు చెప్తే సో వాళ్ళు ఏంటంటే కొంచెం కొంచెం వాళ్ళు విని గ్రైండ్ చేయవాళ్ళు అక్కడ వెలుగుని మనము తీసుకుంటాం వెలుగులో మనము ప్రవేశించడానికి వాళ్ళు ఉండదు సో ఏంటంటే ఇక్కడ మనము నీతి కలిగినట్టు మనుషుని హృదయంలో విశ్వసించణ కలిగినట్టు నోటితో ఒప్పుకోవాలి ఏమనగా ఆయన విశ్వసించి వాడు ఎవడు సిగ్గుపడనని లేఖనము చెబుతున్నది ఇక్కడ ఏంటంటే ఎవరైనా సిగ్గుపడ నేరాడు సో ఇక్కడ ఏంటంటే ఎవరు కూడా సిగ్గుపడకుండా లేఖనం నెరవేరినట్లు ఆయన తండ్రి చిత్త ప్రకారం ఈరోజు యేసు వచ్చిండు సో ఆయన ఏంటంటే నర వచ్చిండు ఈరోజు నీ కొరకు నా కొరకు సిల్వలో బలి అయిండు సో ఆయన తండ్రి చిత్త ప్రకారము ప్రతి ఒక్కటి మనం కూడా ఆయన ప్రకారం ఆయన ప్రతి మనం గైకొని ఆయన పునరుత్తారుడై లేచిండు జీవం గల దేవుడు ఆయన వెలుగునిస్తుండు మనుషులలో వెలుగునిస్తుండు వెలిగింపజేయమని చెప్తుండు సో మనం కూడా ఈరోజు ప్రతి ఒక్క మనుషుని వెలిగిస్తాము ప్రతి ఒక్క మనుషుని ఈరోజు మన టాస్క్ లెక్క తీసుకుందాము ప్రతి ఒక్క వెలిగించి ప్రతి ఒక్క దగ్గర మనం ఏం చేద్దాము మోకాన్ని ప్రార్థించి ప్రతి మనిషిని రక్షింపబడేటట్టు మనము ఈరోజు ఆయన సన్నిధిలో ప్రతి ఒక్క రక్షింపబడాలి ఆ టాస్క్ మనకి రక్షింపబడి ఆయనను వెంబడించాలి ఇప్పుడు ఏంటంటే చాలా మంది పాస్టర్లు ఏం చేస్తుంటే ఆ నా యొక్క శిష్యులు అని చెప్తారు చాలా మందిని ఫాలోవర్స్ అందరినీ నా యొక్క శిష్యులు కానీ ఏం చేయాలి మనము పాస్టర్ శిష్యులు కావద్దు సో ఏసు ప్రభు శిష్యులుగా మనం ఈరోజు ఉండాలి చాలా మంది ఏం చేస్తారు పాస్టర్ రాంగ్ వాళ్ళకు ప్రతి ఒక్కటి అందిస్తారు ప్రతి సో ఏంటంటే మనము ఏసు ప్రభు శిష్యులము సో పాస్టర్ కూడా గౌరవించాలి ఫాస్టర్ చెప్పింది కూడా వినాలి కానీ ఏంటంటే మనం యేసు ప్రభు కాబట్టి ఏసు ప్రభు మనము నడవాలి హాస్టర్ నడవడికల్లో మనము నడవద్దు సో ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ప్రతి చర్చ్ పీపుల్ హాస్టర్ ఎట్లా చెప్తే అట్లా వాళ్ళు ఉంటున్నారు సో మనం ఏం చేస్తున్నామంటే ఆయన రీతిగా మనం యేసు పోలిక మనము పుట్టినాము యేసు ప్రాబు పోలిక ఉన్నాం కాబట్టి ఆయన యొక్క మనం ఈ రోజు అవలంబించుకోవాలి ఆయన యొక్క అవలంబించుకొని ఆయన చింత మనము ఉండాలి సో ఆయన వెలిగిస్తుండ్రు కాబట్టి మామిగుడి ఇతరులకు వెలిగియ్యాలి సో ఆయన ఎవ్రీ టైం మనల్ని కాపాడుతు నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయన నిన్ను ప్రేమిస్తు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ప్రేమించు తర్వాత మనము ప్రేమించబడ్డాం సో ఈ చింత యావత్ ఆయన మీద వేసి మనం ప్రతి ఒక్క ఐక విచారాలు ఉన్న ప్రతి మనకు ఉంటే నడవదు సో ఏది ప్రభుత్వం తిరగాలంటే ఆయన వెలుగు ప్రకాశింపజేయబడాలి ఆయనను వెలిగించాలి ప్రతి ఒక్కటి మనిషిని మనము వెలిగిస్తుండాలి మనం యుద్ధ భూమిలో ఉన్నాము ప్రతి ఒక్కటి మనము తెలుసు మనకేం చేయాలి ఇక్కడేం చేయాలి అనేది ప్రతి ఒక్కటి తెలుసు ఆయన యొక్క జీవంలో మనం ఉన్నాం కాబట్టి ఆయన జీవం దేవుడు సో ఆ జీవం దేవుడు ఈ రోజు పునరుద్ధాన నీ కొరకు చనిపోయి మరీ తిరిగి లేచిండి ఈరోజు తిరిగి లేచిన యొక్క దేవుడు ఆయన నిన్ను విలువ ఈ రోజు కొన్నాడు నీవు ఆయన సొత్తు కాదు సో నీకు అధికారం లేదు ఎటువంటి అపా చేసుకునేది సో విలువ పెట్టి నిన్ను కొన్నాడు ఆ యొక్క రక్తం విలువ పెట్టి కొన్నాడు సో ఆయనలో ఏం చేయాలి మనము ఉదక స్నానం చేయాలి ఆయనలో నాటబడాలి ఆయనలో వేరుగా కట్టబడాలి సో ఒకడు నాయందు ఫలిస్తే ఆ తీగ ద్రాక్ష తీగ ఎలా ఫలిస్తారో అలా మనము ఫలించాలి ఫిఫ్టీన్త్ అధ్యాయంలో ఉంటాయి యోహన్ వార్త సో ఆయన ఎందు ఫలింపని ఏం చేస్తారు తిరిగి పార కాల్చి వేస్తారు సో మనం ఫలించి తీగలేక ఈరోజు ఉండాలి ఇతరులకు మనము మేలుకరంగా జీవించాలి ఇతరుల కొరకు మనకు ఆయన యొక్క పునరుత్నము చాటు చెప్పాలి ఆయన సజీవం గల దేవుని గురించి మనం ఈరోజు చాటు చెప్పి అనే ఈరోజు నిన్ను కాపాడకుండా కునడు నిద్రపోడు అనే ఈరోజు ఎవ్రీ టైము ఆయన యొక్క దేవదూతను నిదర్ని ఇస్తుండూ ఒక కూడా కింద పెట్టకుండా ఇతర దేవదూతల్ నీతో ఉండడని చెప్తు సో ఎవ్రీ టైం ఆ యొక్క సావిద్ చెప్తుండు సో ఎవ్రీ టైం మనము కాపాడువాడు కునుకడు నిద్రపోడు సో మనం కూడా మనం ఏం చేయాలి కాపాడకుండా నిద్రపోకుండా మనం కూడా ఆయన కొరకు మనము జీవించాలి ఆయన కొరకు మేలు కూడా ఉండి వేకువ జామనం మనము ప్రార్థన చేయాలి ఆయన కొరకు వేగిరపడి మనము ఉండాలి ఎక్కడ సేవ చేద్దామా ఎక్కడ వెళ్దామా ఈరోజు ఎక్కడ ఉంది ఎక్కడ ఏ బ్రదని కలుద్దాం ఏ కలుద్దాం ఎక్కడ శువార్త చేద్దాం సో కల్పించుకొని మనము సువార్త చెప్పాలి ఆయన కొరకు జీవిస్తున్నాం కానీ ఆయన వంటి వెలుగు వెలగాలి ఆయన లెక్క వెలిగి అందరినీ ఏసుక్రీసు నామంలో భావిస్తము ఇప్పియాలి అప్పుడే కానీ ప్రతి ఒక్కరు మనకు మన రీతిలో మనము వస్తాం అనమాట సో దేవుడి యొక్క చిన్న వాక్యంను దేవుడు దీవించిన గాక థ్యాంక్ యూ సో మచ్ దేవుడి చిన్న వాక్యం దీవించను గాక సో చిన్న మాట ప్రార్థన చేసుకుందాం స్తోత్రం అయిన ప్రభావ నీకే వందనా స్తోత్రాలు దేవాయస దేవాయసం మంచి వాక్యంను మాకు దయచేస్తుందనబట్టి స్తోత్రం మా ప్రభా సో ఎవ్రీ టైం మమ్మల్ని కాపుదలంగా మీరు ఉన్నారు మా ప్రభ ఎప్పుడు దేవ ఎక్కడ పడిపోకుండా మార్గం అందు ఎక్కడ వెళ్ళినో దేవాసింహప్రభ మీరే రక్షించి కాపాడారు మా ప్రభా లైఫ్ లో ఎంతో కష్టం వచ్చిన ఎన్నో దేవామ మరణంతా లోయలకు వెళ్ళినో దేవామప్రభ మీరే కాచి కాపాడు మమ్మల్ని బయటికి తీసుకొచ్చారు మా ప్రభావ ప్రతి ఒక్కరి జీవితంలో దేవాయసింహప్రభ వాళ్ళని కాచు కాపాడిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా మీ మేలు చేసిన విధానం బట్టి మీకే వందనా స్తోత్రాలు దేవా ప్రతి ఒక్కరిని దేవ మేము జీవించాలి మా ప్రభా అక్కడ వెలుగు మనుషులను వెలిగించారు మా ప్రభావాలి మా ప్రభా ఆ వెలుగులో జీవించాలి మా ప్రభా వెలుగు దేవా వచ్చినప్పుడు చీకటి ఎక్కడ పోతే తెలియదు మా ప్రభా కానీ దేవా వెలుగుగా ఉండటానికి సహాయం దేవా ఎక్కడ మేము వెలుగాల మా ప్రభావ మీకు గుణగణాలు అవలంబించాలి మా ప్రభా రీతిగా మేము జీవించడానికి సాయం చేస్తారని త్వరగా రాబోతు నేర్చి పెడబెట్టు కొంచున్నాం తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ సిస్టర్ థ్యాంక్ కృప సమాధానం ఇక్కడ కూడొచ్చుల ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు వెళ్ళినప్పుడు సవాకాలం తోడైంది ఆమె సార్ అందరికీ అందరికి ప్రైస్లా